ప్రార్థిస్తాం పర్శు రఘు దేవ వేసే వదనాలు ఇసాకు యాకోబ్ల గొప్ప దేవ మీకే స్థితులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క గడిషణ కాలమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజీవులు లెక్కలో నిలబెట్టినారనైనా దాని బట్టి మీకెంతో వదనాలు మీ యొక్క సన్నిధి మహాలు నడిపించినారు ప్రవ్వా ఎంతో కాలంగా ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకెంతో ఆసక్తి కలిగింది అది మీరే మాకు అనుగ్రహించినారు మీ తట్టు ఆకర్షించుకుని లాగా మీరు నడిపించినారు ప్రవ్వ కాబట్టి ప్రవ్వా నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పరిశుద్ధతతో మేము జీవించలాగానే సేపడండి వినయభయోభక్తులతో మేము ప్రీతికరంగా మీ కొరకు సేవ చేయాల ప్రవ్వ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ యొక్క లోకం అక్రమంతో విస్తరించిపోయింది ప్రవ్వా అనేకుల ప్రేమ చలారిపోయింది ప్రవ్వా ఆ చలారిపోవడం సంపూర్తికి ఎదుగుతుంది ప్రవ్వ మా కాలంలో మేము చూస్తున్నాం అయినా కానీ ప్రవ్వా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు మమ్మల్ని అదే రీతిగా ప్రేమిస్తున్నారు దివారాత్రులు మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్నారు ప్రవ్వ ప్రవ్వా సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగునుగాక ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రవ్వా మీరే మాకు సహాయకులుగా నడిపించండి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేను పర్లోకప్పు జ్ఞానం చేత మమ్మల్ని అందరినీ ఆశ్రయించి మీ జ్ఞానమందు వర్ధులు లాగా మరి విశేషంగా ప్రవ్వ ఈ వాక్యాలను అన్నింటినీ మేము అనేకులకు ప్రకటించాలా అనేకులను మీ చేత నడిపించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె ఈరోజు డిస్ జనవరి పన్నెండవ తేదీ రెండు వేల పదహారవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కాలం త్వర త్వరగా ప్రియులు కూడా త్వర త్వరగా మన ప్రియులు కూడా త్వర త్వరగా గతించిపోతూ ఉంటారు మనతో పాటు తిరిగిన వాళ్ళు మనతో పాటు జీవించిన వాళ్ళు త్వరగా గతించిపోతూ ఉంటారు కాబట్టి మనం త్వరగా మన పనులు ముగించుకోవాలా మీకు ఏమేమన్నా పెండింగ్ ఉంటే త్వరగా ముగించుకోండి పనులు మీ జీవితాలలో ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని త్వరగా ముగించుకోవడానికి ప్రయాసపడండి అన్నింటినీ టైంకి ముగించుకోవడం లాగా మనం ప్లాన్ చేయాలా ప్లాన్ చేయకపోతే ఏవి కావు ప్రతిదీ ప్లాన్ చేయాలా ఒక విషయం ముగించాలా ఒక విషయం కార్యం కావాలంటే దాని మీద నీ మనసు కేంద్రీకరించుకోవాలా నీ మనసుని కేంద్రీకరించుకుంటేనే పనులు ముగిస్తాయి ముందుకు వెళ్తాయి లేకుంటే సడన్ని మేలుకొస్తే ఆ పని ముగించలేదే ఆ పని ఆరంభించలేదే రెండు సంవత్సరాల తర్వాత తెలుసుకుంటే రెండు సంవత్సరాలు లేట్ అయిపోయినట్టు మన లైఫ్లో కాబట్టి క్రైస్తవ జీవితంలో నేను ఒక విషయాన్ని బాగా గమనించిన ఎందుకు మన జీవితంలో అద్భుతాలు కానీ ఆశలు కానీ ఆలస్యం అవుతూ ఉంటాయి అంటే నువ్వు దాని పట్ల ఆసక్తి కలగలేదు అంతే దానిమీద నీకు ఆసక్తి ఉంటే దాని కొరకు ప్రయాస పడతావు ప్రయాస పడకపోతే ఫస్ట్ పాయింట్ ఆసక్తి లేకపోతే ప్రయాసం ఉండదు ప్రయాసం లేకపోతే ఫలితం ఉండదు కాబట్టి ఆసక్తి మనకి చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యంగా మన కుటుంబీకుల విషయాలలో కూడా అంతే పిల్లలైతే పిల్లల విషయాలలో అంతే వాళ్ళ జీవితాలు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పెళ్లిళ్ళు అన్నీ మనం ప్లాన్ చేయాలా ఒకసారి ఒక మండ్ మైండ్ దాని మీద పెట్టుకుని ఉండాలా ఏవైనా కానీ ఏ పని ముగించాలన్నా ఏ పని జరగాల కార్యం జరగాలన్నా కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన చేసి విశ్వాసంలో ముందుకు పోవాలా దాని మీద మైండ్ పెట్టుకోవాలా నేను రిస్క్ తీసుకోనంటే ఏం కాదు రిస్క్ తీసుకోవాలా సేవా జీవితంలో మరి విశేషంగా మనం రిస్క్ తీసుకోవాలా రిస్క్ తీసుకుని మనం ఊర్లోనే తిరుగుతూ ఉంటాం కదా ఏం జరుగుతుంది ఊళ్ళో కొడతా కొట్టడానికి వస్తారు మనుషులు చంపనికొస్తారు ఎంతమంది పాస్తర్స్ చనిపోలే రిస్క్ తీసుకోవాలి మనం ప్రభు కొరకు ప్రాణం మీద తీపి ఎందుకుంటే మనకి కాబట్టి ఈ యుగ సమాప్తి చివరి అంచుకొచ్చేసిన ఎందుకంటే అక్కడక్కడ న్యూస్ నేను చదువుతా ఉంటే ఒక పెద్ద పొలిటీషియన్ న్యూస్ ఛానల్లో నేను వింటున్నాను బహుశా ఇది మీకు లాస్ట్ క్రిస్మస్ ఏమో అంటున్నాడు అంటే వాడికి ఏం తెలుసు వానికి ఏమో తెలుసు రహస్యం కానీ వారు చెప్తలేడు ఇంగ్లాండ్ దేశపు క్వీన్ కూడా ఆమె టీవీ క్రిస్మస్ పండ రోజు టీవీ అడ్రస్ చేస్తారు కదా అది ప్రపంచమంతటా కవర్ చేస్తారు టీవీ ఛానల్స్ అమె కూడా అది ఉంటుంది ఒకవేళ ఈ క్రిస్మస్ మీ జీవితంలో లాస్ట్ క్రిస్మస్ కావచ్చేమో అని ఒకరు ఇద్దరు లేక ఇద్దరు ముగ్గురు నుంచి ఇటువంటి న్యూస్ వస్తుందంటే ఆ పెద్ద పెద్ద లెవెల్లో అంటే మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ లెవెల్లో చర్చించబడుతుందంటే ఏదో సీక్రెట్ ఉన్నట్టే కదా ఏమో జరుగుబోతుంది కదా భవిష్యత్తులో త్వరలో సరే నాకొకటి విషయం తెలిసింది ఏంటంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ ప్రపంచానంతా ఆక్రమించుకుంటున్నాయి మొత్తం వెస్టర్న్ కంట్రీస్ అంతా ఆక్రమించుకుంటున్నాయి జబర్దస్తిగా ఆక్రమించుకొని అంత మరణకాండ దేవుడు మనకు చూపించి నిన్ను రక్తము ప్రవహించడము ప్రపంచమొదట కాలువల వరే మరణకాండ అనేది తెలుస్తుంది కాటి ఒకవేళ వాళ్ళకు అనిపిస్తుంది కొంతకాలానికి ఈ రెవల్యూషన్ ఐసిస్ ఇస్లామిక్ టెర్రరిజము ప్రపంచమంతటా విస్తరించడం మన దేశంలో కూడా వచ్చినట్టు మనకు తెలుసు ఇంతమంది మనం ఇక్కడ దాని గురించి మాట్లాడి కూడా ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నాం అది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రావడము ఎంతమంది సైనికులు మరణించడం ఇవన్నీ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం అంటే ఇదంతా స్ప్రెడ్ అయింది ఓ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సర్పములు తేళ్లు సాదృశ్యం అని కూడా దానిష్టం ఎందుకంటే మతపరమైన జీవితము అన్యులకే సాదృశ్యం ఆయన నిండు మనసుతో సేవించకపోతే అన్యుల జీవితానికి సాదృశ్యం ఆయన చెప్పిన వాక్యాలు గైకొని దాని ప్రకారంగా జీవించకపోతే కూడా అన్యులకి సాదృశ్యం నువ్వు ఆయన పేరు అనేకులు నా పేరేట వస్తారని చెప్పిండీ ఆయన ముందుగానే ఆయన పేరు ఆయన పేరు తీసుకొచ్చినంత మాత్రం ఆయన బిడల అవసరం లేదు కదా కానవసరం లేదు ఆయన పేరు తీసుకొని ఆయన పాటలు పాడినా ఆయనకు ప్రార్థనలు చేసినా ఆయన చెప్పిన మాటలు గైకొని దాని ప్రకారంగా జీవించకపోతే వాళ్ళు అన్యులే ఇసల్పల్ ఏరీతే అన్యులుగా మారిండ్రు ఈరోజు తన ప్రియకుమారిని ధృనీకరించడం వలన మతపరమైన జీవితంలో కూడా క్రైస్తవ జీవితంలో అదే జరుగుతుంది హలనియ పాటలు పాడినా ఆయనను స్తించి గనపరిచి ఉపాసం ఎంతో మర్మములతో గుండోధ ప్రవచనాలు వరాలు గురించి ప్రాధాన్యత ఇచ్చినా ఆయన వాక్యం తగినట్లు జీవించకపోతే వాళ్ళందరూ అనులే కాబట్టి మతపరమైన జీవితంలో సరే వాళ్ళు కూడా ప్రభుని స్వీకరిస్తారు ప్రభుని ఒక ప్రవక్త పరిగణిస్తారు ఆయనని దేవుని కుమారున్లాగా దేవునిలాగా వాళ్ళు పరిగణించారు అంతే తేడా వాళ్ళకి మనకి మనం మన ప్రభుని దేవుని కుమారులాగా స్వీకరిస్తాం అతను దేవుడు స్వీకరిస్తాం ఎందుకంటే మన పాపం గురించి ఆయన తన జీవితాన్ని త్యాగం చేసింది మనకు బదులుగా ఆయన మరణించి మన రక్షించుకున్నాడు కాబట్టి ఆయన మన రక్షకుడు దేవుడు ఒకడే రక్షకుడు సృష్టిలో కాబట్టి ఆయన దేవుడు మనం స్వీకరిస్తాం వాళ్ళ మట్టుకు స్వీకరించారు కాబట్టి ఇది నిజంగా బబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ డేజర్ లో మనం జీవిస్తున్నాం ఎందుకంటే బబులోను పరిపక్వం చెందినప్పుడు అది కూలిపోక తప్పదు అందుకే బబులోను కూలిపోయిన కోలిపోయినం పోయిన అటుపోయిన వారాలలో ధ్యానించినాము ఆ వాక్యం చక్కడే గ్రంథము మొదటి అధ్యాయంలోనే మనం ఇంకా ఉన్నాము ఇది ఇరవై వారం ఇరవై వారాలు ఆల్రెడీ అయిపోయింది మనకి ఆ మొదటి దర్శనం నుంచి మనం విడుదల ఇంకా ఆ మొదటి దర్శనాన్ని ముగించుకుందాం అనుకుంటూనే కాలం గతించిపోతుంది కదా ఒక సంవత్సరం వరకు ఆల్మోస్ట్ అయిపోయింది రెండవ సంవత్సరాలకు అడుగు చివరి గుర్రానికి సంబంధించిన బోధని మనము ఆరంభించి రెండు గంటలు అయిపోయింది అంటే రెండు వారాలు అయిపోయింది ఇది మూడవ వారం చివరి గుర్రము చుక్కలు చుక్కలు గల గుర్రము అని మనం ధ్యానించినాం లేక ఇంగ్లీష్ బైబుల్లో స్పెక్ల్డ్ హార్స్ అని ఉంది హార్స్ అంటే చుక్కలు చుక్కలు అంటే ఎటువంటి రంగుల చుక్కలు అనే విషయాలు కూడా మనం ధ్యానించినాం కొంతకాలం క్రిందట జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా చూసి అది ఒక రకంగా రెడ్ చుక్కలు లేక తెల్ల చుక్కలు లేక బ్రౌన్ చుక్కలు లేక ఆరెంజ్ కలర్ రకరకాల కలర్లు ఎన్ని డిక్షనరీలు చూస్తే అట్లా రకరకాల కలర్స్ ఉన్నాయి ఆ చుక్కలు కాబట్టి అది ఒక రకమైన వింత వింత రకంగా కనిపించే గుర్రము అని కూడా అర్థం మనం ధ్యానించిన సాధారణంగా అటువంటి గుర్రాలు కనిపించావు మనకి ఎక్కడ బయట ఎరుపుయి నలుపు తెల్లయి బ్రౌన్ కలర్స్ చాక్లెట్ కలర్ ఇటువంటి గురాలు కనిపిస్తే గాని ఆ చుక్కలు చుక్కలు గల గుర్రాలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకు కాబట్టి అది మిళితమైనది లేక పలు రకాల గుంపులకు కలిసిన మిశ్రితమైన గుంపులకు సాదృశ్యం లేక రకరకాల గుంపులు కలిసి జీవించడం అనే దానికి సాదృశ్యంగా ఉంది లాస్ట్ లో ఉన్నట్టు మనం చూస్తాం కదా తెల్ల గురాలకు ముందున్నది సరే తెల గురాలకు ముందున్నది కాబట్టి అది మధ్యలో ఉంది ఆ గుర్రం అనే విషయాన్ని మనం ధ్యానించినాం ఏవైతేనేమి అది దేనికి సాదృశ్యం అన్న విషయాలు మనం ధ్యానించినాం అది సర్పంలకు తేళ్లకు సమూహము అది లేక సర్పములు తేళ్లు కలయికకి సాదృశ్యంగా ఉన్న గుర్రం అని కూడా ధ్యానించినాం మనం ప్రటన గ్రంథము పదహారవ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు ధనించినాం మనం తొమ్మిదవ వచనంలో లేక యష్యా గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనాలలో కూడా మనం ధ్యానించాం పోయిన వారం చాలా ధీరంగా ధ్యానిస్తుంది దాన్ని అటుపోయిన వారం ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనంలో ఇస్రాల్ పిల్లలు దేనితో నిబంధనలు లేక ఒడంబడిక చేసుకున్నారు అన్న విషయాన్ని ధ్యానించినాం అక్కడ వాళ్ళు మరణంతోను మరియు నరకంతోను నిబంధన చేసుకున్నారన్న విషయాన్ని మనం ధ్యానించినాం కాబట్టి అవి రెండు గుంపులు మరణము నరకం అనేది రెండు గుంపులకు సాదృశ్యం అని కూడా మనం ధ్యానించినాం మరణం అంటేనేమో సర్పంలకు సాదృశ్యం నరకం అంటేనేమో తేళ్లకు సాదృశ్యం ఉమాన రీతిగా అర్థం చేసుకుంటే కూడా మరణము అంటే పాపం వలన వచ్చి జీతం మరణం కాబట్టి సర్పము మరణము సర్పము పాపము మరణము అవన్నీ ఒకటే కోవకు చెందినయి అదే రీతిగా నరకము అంటే తేళ్లు కాటేస్తే మంట కాబట్టి మంట అంటే నరకానికి సాదృశ్యం అక్కడ ఎప్పుడు అగ్ని ఆరదు పురుగు చావదు కదా దివారాధనలో అక్కడ కాల్తూనే ఉంటారు మనుషులు అక్కడ ఎవరికి ఎవరు పోవడానికి వీల్లేదు కానీ దేవుడు ఎవరు కూడా అక్కడ పోవడం దేవుడికి ఇష్టమే హేతువాదంలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే దేవుడు అంత క్రూరుడా తన బిడలు నిజంగానే మనుషులు ఆయన బిడలైతే వాళ్ళని ఎందుకు నరకానికి పంపిస్తాడు అని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తారు దానికి మనం జవాబు చెప్పేటట్టు ఉండాలి జాగ్రత్తగా బైబిల్ అనుగుణంగానే ఆయన ఎంతో జాలిగల దేవుడు నీకు ఉచితంగానే రక్షణ అనుభవం ఇచ్చిండు నువ్వు ఒక నరకం కూడా ఆయనకి ఇష్టం లేదు అది అసలు సైతాను వాని అనుచరుల కొరకు తయారు చేసి పెట్టింది అది మనుషుల కొరకు కాదు నరకం కానీ దురదృష్టం ఏంటంటే మనుషులు దాన్ని కోరుకున్నారు దాంతో నిబంధన చేసుకుంటే తప్పక దాంతో దానికి పోక తప్పదు నువ్వు దేంతో నిబంధనలు చేసుకుంటావో దాంట్లోనే చివరి జీవిస్తావు కాబట్టి వాళ్ళు నరకంతో నిబంధనలు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నరకం పోవాల్సిందే కానీ సగం సత్యం సగం అబాబ్దంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నరకం పోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు మరణం రుచి చూడక తప్పదు మరణం రుచి చూసినప్పుడు వాళ్ళ జీవితాలు సమర్పించుకోవడం జరుగుతుంది అప్పుడు మరణం నుంచి వాళ్ళు బయటపడతారు నరకం నుంచి బయటపడతారు దేవుని యొక్క కనికరము కృప ఆరీతి గుట్టదన్న విషయం మనం ధ్యానిస్తాం ఎప్పుడు కూడా కాబట్టి అటుపోయిన వారము ఈ పాండూర తెలుగు బైబిల్ లో అట్లుంది పాండూర వర్ణము గల గుర్రం అని ఇంగ్లీష్ లో మట్టుకు ఎక్కడ ప్రాణ గ్రంథంలో చూస్తే ప్రాణ గ్రంథము ఆరవ అధ్యాయము ఏడెనిమిది వసనలో పేల్హార్స్ పేల్ కలర్ అని పేల్ కలర్ అంటే పాచిరంగు అని ఒక రకం లేక నాచిరంగు అని ఒక రకం లేక పలు రకాల రంగులు కలిసిన దానికి సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి అది కూడా పాచిరంగు గల గుర్రం కూడా వింతరకమే అది అది ఎప్పుడు కనిపించదు మనకి ఎక్కడ మార్కెట్ లో షాప్స్ లో మీ ఎక్కడ కనిపించదు అది కాబట్టి దాని గ్రంథంలో చూసినప్పుడు కూడా నాలుగవ మృగము వింతరకమైన గుర్రం మృగము మరియు బహుఘోరమైనది బహు భయంకరమైనది అని కూడా మనం అక్కడ ధ్యానిస్తాం కాబట్టి నాలుగవ దాన్ని చాలా కష్టం ఎందుకంటే అయన ఆయన చూసిన దర్శనంలో ఆ నాలుగవ దానికి వింత రకంగా ఉంటది దాని అపియరెన్స్ అదే రీతిగా దాని గదిలో మనం చూసినాము నెముక దశ కలిగిన దర్శనంలో కూడా ఆ ప్రతిమ వింత రకంగా ఉన్నట్టు చూస్తాం దాని దాని అవయవములు రకరకాల వస్తువులతో తయారు చేయబడ్డట్టు చూస్తాం మట్టితో కంచుతో ఇనుముతో రకరకాలుగా లోహములతో తయారు చేయబడ్డట్టు చూస్తాం చివరికి మట్టి కాళ్లు కలిసి మట్టి ఇనుముతో కలిసిన కాళ్లు అన్న విషయాన్ని ధ్యానం ఇస్తాం చివరికి ఏం జరుగుతుంది చేతి సాయం లేని ఒక పెద్ద రాయి వచ్చి దాన్ని కొట్టడము అది కూలిపోవడం అని చూస్తాం కాబట్టి ఆ రాయే మన ప్రభుకి సాదృశ్యం అని గురిచూస్తాం ఎందుకంటే యుగ సమాప్తిలో ఇవన్నీ ఒక రీతికి చెప్పాలంటే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి ఈ సర్పములు తేళ్లు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి వాటన్నింటినీ నాష్టం చేసినాక మన ప్రభు యొక్క రాజ్యము స్థిరపడాలా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి చేతి సాయం లేని రాయి వచ్చి దాన్ని కొట్టడము దాన్ని తుత్తు నీళ్ళుగా అది మన ప్రభు ఈ లోకపుర రాజులని అన్నింటినీ ఓడగొట్టి తన రాజని స్థాపిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది కాబట్టి తిరిగి వచ్చినప్పుడు ఆ రాజ్యము స్థాపించబడుతుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మాకు ఏ ఉపద్రవము వచ్చినను మా మాకు ఏ హాని కాదు అని ధీమగా ఉన్న మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యము అన్న విషయాలను కూడా మనము అటుపడ ధ్యానించిన యశా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఆ విషయాలు మనం ధీర్ఘ్యానించాం కాబట్టి ఈ చివరి గురువానికి సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాలే ఒకదాని వెంట ఒకదాని వెంట జరిగే పరిస్థితులను మనం త్వరగా క్లుప్తంగా చూసుకొని మనము ఆ యొక్క ముగించుకొని ముందుకు వెళ్లిపోవాల్సి వస్తుంది యశా గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ కొన్ని వాక్యాలు మనం కొన్ని విషయాలు మనం చూద్దాం చూడండి అప్పుడు ఏం జరుగుతుంది అన్న ఈ గుర్రానికి దేవుడు ఒక పని అప్పగించడాన్ని కూడా మనం గనించినాం ఏం పని అన్నప్పుడు వాడి చేతిలో ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో ఏడవ వచనంలో చూడండి దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు కాబట్టి మనం అటుపడవాళ్ళం చూసినాము యశ్వ గ్రంథంలో వాళ్ళు ఇరవై ఎనిమిదవ గేమ్ లో మృత్యువు లేక మరణంతో నిబంధన చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క ఇది ఒక గుంపు కదా సర్పంలు తేలి గుంపు దాంతో వాళ్ళు నిబంధన చేసుకుంటున్నారు వాళ్లే కరెక్ట్ మేము వాళ్ళతో నివసిస్తాం అని చివరి మనం ఎంత చెప్పినా గానీ మా పాసరే కరెక్ట్ మా చర్చే కరెక్ట్ మా బోధనే కరెక్ట్ అనేది నిబంధన చేసుకోవడం కాబట్టి వాళ్ళు ఆ మరణంతో లేక మృత్యుతో నిబంధన చేసుకున్నారు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం తర్వాత చూడండి పాతల లోకము వాణ్ణి వెంబడించను ఎందుకు వాళ్ళు నరకంతో కూడా నిబంధన చేస్తున్నారు కాబట్టి పాతల లోకము వాణ్ణి వెంబడిస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు మరణంతో పాతల లోకంతో నిబంధన చేసుకుంటావో నువ్వు ఆ గుంపుతో ఏర్పడి గుర్తించబడతావు కాబట్టి పాతల లోకము వాణ్ణి వెంబడించను అంటే ఈ గుర్రాన్ని వెంబడిస్తుంది అని అర్థం నరకం కూడా వాణ్ణి వెంబరిస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రభు బయట అవుతావో నువ్వు నరకంలో ఉన్నట్టే ఇప్పుడు మనము నిత్యము సీవోన పర్వతం మీద మన ప్రభుత్వం నివసిస్తున్నాం మనం పర్లోకంలో ఉన్నట్టే పర్లోకం ఎక్కడుంది మీ మధ్యనే ఉందన కాబట్టి మతపరమైన క్రైస్తవ జీవితము పర్లోకం సాదృశ్యం కానీ అది బలవంతం చేతిలో పట్టబడింది రోజు ఎవడ బలవంతులు అంటే సర్పములు తేళ్లు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇది లోక లోకాతీతమైన విషయం కాదు ఇది ఆత్మీయమైన విషయం అన్న విషయాలు మనం దీర్ఘంగా చూడాలా కాబట్టి మరణము పాతల లోకము రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి యేష గ్రంథము ఇరవై చెప్పబడ్డ వాక్యము ప్రసినప్పటికీ అది నెరవేరుతుంది కాబట్టి అది శారీరకమైన ఇసల్ కొరకు రాయబడలేదు ఆత్మీయంగా ఉన్న క్రైస్తవులైన ఇస్తల కొరకే రాయబడింది అసలేని ఇస్ క్రైస్తవులన్న విషయం బైబిల్ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాతల లోకము వాణిని వెంబడించెను మరియు ఖడ్గములనను కరు వలను మణము వలను భూమిలో క్రూర జంతువుల వలనను భూనివాసులందరినూ లను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం భాగము పైన అధికారము వానికి ఇవ్వబడును కాబట్టి నాలుగవ భాగం అంటే సరే ఈ నాలుగవ భాగం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ఎన్నిసార్లు మనం ధ్యానించినాం ఈ నాలుగు భాగాలు మతపరమైన సంఘము నాలుగు భాగాలుగా విభజింపబడి ఒక భాగం ఎప్పుడు బయట ఉంటది మూడు భాగాలు లోపలు ఉంటాయి అన్న విషయం చాలాసార్లు ధ్యానించినాంకెల్ గ్రంథము లో కూడా ధ్యానిచ్చిన దాని తర్వాత జకరే గ్రంథాలు కూడా మనం చివరి భాగంలో చూసినాం దేశంలో మూడు రెండు గుంపులు వారు తెగవేయబడిన చతురు మూడో వారిని అగ్నిలో నుండి బంగారు నిటమి వేసి తీసినట్టు నేను వారిని బయటికి తీస్తా అవి మూడు గుంపులు అవి నాలుగో గుంపు మనకి ఎప్పుడు బయట ఉంటది విషయం మనం మినిసలో ధ్యానిస్తున్నాం అందులో మనం ఉన్నాం అన్న విశ్వాసం మనకు రావాలా నిశ్చేత మనకు రావాలా ఎందుకంటే మతపరమైన సంఘం ఈ రోజు బబులో సంఘం లాగా ఉంది దాని నుంచి మనం త్వరగా బయటికి రావాలని ఎర్మి గ్రంథంలో చూసినాం ఎన్నిసార్లు మనం అది కూలిపోయి కూలిపోయి అది ఇప్పుడు దొంగల అది దొంగల గుహగా మారింది అది ఈరోజు రకరకాల క్రూర మృగములకు క్రూర పక్షు పక్షులకు నిలయమైందని ఉంది వాక్యం చూసిన మనం ప్రతి చూసిన ఒక రోజు కాబట్టి అది క్రూర మృగములకు క్రూర పక్షులకు స్పెక్యుల్డ్ బర్డ్ ఉంది అక్కడ మళ్ళా ఆశ్చర్యంగా మళ్ళీ చుక్కలు చుక్కలు గల గుర్రమే కాకుండా చుక్కలు చుక్కలు గల పక్షికి కూడా అది నిలయమైపోయిందంట బబులోను కాబట్టి ఈరోజు బబులోను స్థితి ఏ రీతిగా ఉందంటే అది దొంగల గుహలాగా మారింది ప్రపంచంలో ప్రభు చూపించింది అది రెండు సంవత్సరాల క్రితమే అది దొంగల గుహగా ఆరంభమై ఈరోజు సంపూర్తిగా తయారైంది అదంతా ధన వ్యామోహానికి సాదృశ్యం జక్కర్య కూడా అదే విషయం మనకు మాట్లాడుతు నేను చూపిస్తాను అంత తేటగా దేవుడు అద్మరగత మాట్లాడతాడు కాబట్టి బొబులోను దొంగల గుహగా మారింది అన్న విషయాన్ని కాబట్టి ఆయన ప్రభు వచ్చినప్పుడు ఏం చేస్తారన్న విషయమే ఆయన ఆయన రాకరకు సంబంధించిన విషయాలలో ఏం చెప్పబడిందో చూడండి ఒక రీతిగా గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారని మనము యానిస్తున్నాము ఎందుకంటే ఈ నాలుగవ భాగం మీద వానికి అధికారం ఇవ్వబడింది వాని పేరు మృత్యువు పాతళము వాని వెంబడించను కాబట్టి వాడి పేరు మృత్యు అంటే వానికి మరణం మీద అధికారం ఇచ్చిన దేవుడు యోబు విషయంలో చూస్తే యోబు యోబు మరణ యోబు జీవితం మీద వాడికి అధికారం ఇవ్వలే యోగుడు నువ్వు ఎంత శ్రమ కాని అతని ప్రాణం మట్టుకు నీకు అధికారం ఇవ్వలేదంటాడు కాబట్టి ప్రభువు అధికారం ఇవ్వకపోతే సైతానుడు కూడా ఏమి చేయలేడు అన్నదే మనం నేర్చుకున్న సత్యం మతము దాన్ని స్వీకరించదు సైతాను వానంతట వాడే అన్ని చేసుకుంటుండు అని అనుకుంటారు వాళ్ళు ఎంతమంది పాస్టర్లు వ్యాఖ్యలు చెప్తూ నేను విన్నాను ఈ విషయం ఎంతో మంది ప్రార్థన చేసినప్పుడు ఈ విషయాన్ని చెప్తాంటారు ప్రభ్వా సైతాన్ గాడు మమ్మల్ని బాగా హింసిస్తుడు ప్రవ్వా అని అర్థం చేస్తారు కానీ వానికి ఆజ్ఞాయ ఇచ్చింది ఎవరు ఎందుకంటే ప్రభు ఆజ్ఞ లేకుండా వాడు కూడా ఏం చేయడని ఎన్నిసార్లు మనం వాక్యం చూసినాం మరి ప్రభు వాడికి ఎందుకు ఆజ్ఞ ఇస్తుండ విషయము అర్థం కాదు కాబట్టి వాళ్ళు మరణంతో పాత్రలంతా నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు నువ్వు తీర్మానించుకొని వాళ్ళ సహవాసంలోకి వెళ్ళి వస్తే అని నేను దివారాత్రులు కాచి కాపాడుతున్నాడు ఆయన రెక్కల క్రిందికి రావాలి కాబట్టి ఆయన రెక్కల క్రింది నుంచి నువ్వు వెళ్లిపోయి వాళ్ళ సమూహంలో వాళ్ళ సహవాసంలో ఉంటే నేను ఎట్లా కాపాడుతాడు దేవుడు మతపరమైన జీవితము మృగంతో సాదృశ్యం అని నేను బాహాటంగా ఎప్పుడు చెప్పలేను ఎందుకంటే ప్రగినప్పుడు తేటగా చూస్తాం సంపూర్ణంగా మృగంలాగా తయారైతుంది మతం ముఖ్యంగా క్రైస్తవ జీవితం దాన్ని నేను పబ్లిక్ చెప్పలేను బయట చెప్పలేదు దురదృష్టవశాత్తు గొప్ప జనం మృగం వెంబడి తిరుగుతున్నారు ఆశ్చర్యంతో దాని చుట్టే ఉంటారు వాళ్ళ జీవితాంతము మృగం వెంబడే తిరుగుతా ఉంటారు ఇవి కూడా మనం చెప్పలేము బయట మన స్నేహితులు మనకు అందరు దూరం అయిపోతారు ఈ విషయాలు చెప్తే మన బంధువులు మన రక్త సంబంధికులు అందరూ మనకి దూరం అయిపోతారు మన సవాసంలోకి రారు ఎందుకంటే ఇది చాలా కఠినమైంది ఎందుకంటే బైబిల్లో మనం ఇంకా ఆ దశకు ఎద ఆ స్థితికి మనం ఇంకా ఎదగలే ధ్యానించేదానికి ఆత్మజీవితం చూస్తే క్రైస్తవ సంఘమే ఒక మృగంలాగా తయారైంది ఎందుకంటే ఇవన్నీ లోపలనే అవే కదా లోపల ఉన్నాయి ఏంది మృగాలే అవి సర్పములు తేళ్లు సాదృశ్యం కాబట్టి వాళ్ళ సవాసంలో అంటే మృగమే మృగాలే కలిసి ఉంటాయి అన్ని కాబట్టి గొప్ప జనం కూడా మృగంలాగానే తయారైతుంది అది అదొక ఆవులాగా తయారైతుంది ఓ రీతికి చెప్పాలంటే అంటే అది బైబుల్ ఉందట్లే వాక్యం ఆగులాగా తయారైతుంది లేక గొర్రెలాగా తయారవుతుంది లేక మేక లాగా అది కూడా మృగాలే జంతువులే కాబట్టి అది మొత్తం జంతువులకి నిలయమైపోయింది అది సంపూర్ణంగా అది ఒక మృగంలాగా తయారైపోయింది అందుకే మనం ప్రాణంగా వస్తే సముద్రం నుంచి ఒక మృగం బయటకు రావడం చూస్తాం మనం భూమి మీద నుంచి ఇంకొక మృగం బయట చూస్తాం కాబట్టి అవన్నీ మతపరమైన క్రైస్తవ సంఘానికి సాదృష్టం అవి అసలు ఎవరు ధ్యానించరు సముద్రం అంటే జలము నీళ్లు అంటే ప్రజలకి సాదృష్టం ప్రజల మధ్య నుంచి మృగం అదే భూమి అంటే కూడా ప్రజలే కాబట్టి భూమి మీదకెళ్లి ఇంకొక మృగం వస్తుంది ఇవన్నీ మృగాలు మతపరమైన జీవితాన్ని సాదృష్టం సరే వాటిని ఇప్పుడు మనం అంత దీర్ఘనించం గాని ఇవి సంపూర్ణంగా మృగంలాగా తయారైనప్పుడు వాటికి ఏం జరుగుతుంది విషయాన్ని మనము ఒకసారి చూస్తాం చూడండి ఏషా గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇది మనం ఎన్ని సార్లు ఈ వాక్యాలు జన్స్ మతవార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ధ్యానిస్తాం యోగేలు గ్రంథంలో కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం చూడండి యశ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఏం జరుగుతుంది చూడండి చంద్రుడు వెలవేలా పోవనంటే ఏం చెప్పండి ఎవరికన్నా తెలుసా వెలవెల పోవడం అంటే ఏందో ద మూన్ ఈస్ కన్ఫౌండెడ్ అని ఇంగ్లీష్ లో కన్ఫౌండెడ్ అంటే తెలుసా ఎవరికైనా తర్వాత ఏముంది చెప్పండి చంద్రుడు వెలవెలకోవును సూర్యుడు సూర్యుని ముఖము మారును సైన్యంలో కదే యోహోవా సియోను కొండ మీదను ఎరుసలేము ఎరుసెంలోను రాజవును సియోను ఎరుసలేం ఈ విషయాలు మనం మినిసలా తెనిస్తున్నాం మూనంటే సన్నంటే మీకు తెలుసు మూన్ అంటే సర్పంల సాదృశ్యం చంద్రుడు చంద్రుడు అంటేనేమో మూన్ కదా చంద్రుడు అంటే సర్పంలకు సాదృష్టం సూర్యుడు అంటే తేళ్లకు సాదృష్టం కాబట్టి వాటికి ఏం జరుగుతుంది అవన్నీ ఆశ్చర్యపోతాయి తర్వాత చంద్రుడు వెలవెలపోను సూర్యుడు ముఖము మారును అనుంది కదా అది ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా అషేమ్డ్ అనుంది అంటే సిగ్గుపడును అనుంది సిగ్గుపడతారు అనుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు సిగ్గుపడతారు అన్న అది చెప్తున్నాడు కాబట్టి జేమ్స్ట్రాంగ్ నైన్ జేమ్స్ నంబర్ హెచ్ నైన్ ఫిఫ్టీ లో అసమ్డ్ అంటే పాండుర రంగుకు మారడం అనుంది మళ్ళీ వీళ్ళు చెప్పాలంటే పాండుర వర్ణానికి సంబంధించిన గుర్రాలు ఎట్లా తయారైతే చివరికి విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సూర్యుడు చంద్రుడు కలిస్తే అవి సిగ్గుపడతాయంట వెలవెల ఆయన కాలంకి వచ్చి లోకంలో అడుగుపెట్టే సమయానికి అవి వెలవెళ్ల పోతాయంట కాబట్టి ప్రతి గుర్రము సర్పంలోకి తేళ్లకి సాదృశ్యం అన్న విషయాలు మనం జ్ఞానం చేస్తాం లేకపోతే అవి ఒకరిదాని ఒకదాని సహవాసంలో ఇంకోటి ఉన్నదాన్ని ధ్యానించినాం కదా మనము దానికి మీద కూడా తీసినప్పుడు ఇంకొక గుర్రం గురించి మనం ధ్యానించినాం ఎక్కడది రెండో ముద్ర విప్పినప్పుడు జరిగిన విషయం అది లేక మూడో విధానం మూడో ముద్ర కరెక్ట్ మూడో ముద్ర విప్పినప్పుడు కూడా జరిగింది అదే కదా నలని గుర్రం నలని గుర్రం అంటే నలుపు దేనికి సాదృశ్యం తేళ్లకి సాదృశ్యం అని మనం ధ్యానించినాం ఒక నల్లని గుర్రం కనబడను దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని కూర్చుండి ఉండను సరే కాబట్టి వీళ్ళు ఏం చేస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ సర్పములు తేళ్లు త్రాసు పట్టుకుంటాయి లేక త్రాసు పట్టుకోవడం అంటే మీరు ఓ రీతిగా చెప్పాలంటే ఎవరు త్రాసు పట్టుకుంటారు ఈ లోకంలో చెప్పండి బిజినెస్ మేన్ కదా కాబట్టి వీళ్ళు ఎప్పుడు బిజినెస్ చేస్తారు ధన వ్యామోహము డబ్బులు సంపాదించుకోవాలా అన్న గుంపు రెండు గుంపులు సర్పములు తేళ్లు ఎప్పుడు ధనానికే ప్రాధాన్యత ఇస్తాయి మన ప్రభుని మన ప్రభు సంబంధించిన జ్ఞానాన్ని లేక బైబిల్లోని వాక్యాలని ధనం కొరకు వాడు వాళ్ళు ఈరోజు ఏమన్నా స్పెషల్ దొరుకుతదా నాకు వాక్యం ఈ వాక్యం చెప్పి మనుషన్ని ఆకర్షించుకోవాలా అనేది వాళ్ళ తలంపు ఎట్లనన్నా గాని ఎవడు చెప్పని రీతిగా నేను స్పెషల్ గా చెప్పాలి ఈరోజు వాక్యం అందరూ ఈ వాక్యానికి ఆకర్షింపబడాలా అన్న తపనలో పిచ్చి ఇన్వెన్షన్స్ అన్ని చేస్తూ ఉంటారు వాడి బలీనతం చూసి దుష్టుడు కూడా వాడిని బాగా వాడుకుంటాడు అన్నట్టు వాడుకొని వానికి పిచ్చి తలంపులు పిచ్చి పిచ్చి దర్శనాలు కళలు ఇస్తా ఉంటాడు అన్నట్టు వాడు కాబట్టి వాటిని వాడు వాక్యపరంగా మార్చుకొని మోసపోయిన వాడు ఇంకా మోసపోతా ఉంటాడు అని ఉంది వాక్యం బైబుల్ చూసినాం మనం మోసపోయేవాడు ఇంకా మోసపోతూనే ఉంటాడు అని మనం ప్రణాం మోసపోయేవాడిని ఇంకా మోసపోని అని కూడా ఉంది వాక్యం కాబట్టి వీళ్ళు ఇంకా మోసపోతూనే ఉంటారు ఆ రీతిగా వారాలు వారాలు వారాలు వారాలు పిచ్చి పిచ్చి బోధలతో బోధ భూతంలో బోధ మనం చూస్తాం కదా గలత రాష్ట్ర అధ్యాయంలో వాళ్ళు ఆ రీతిగా మనుషుల కల్పితాల చేత తయారు బోధలు అంతకంతకు వాళ్ళు మోసపోతా ఉంటారు అన్న విషయాన్ని మనం చూసినాం కానీ వీళ్ళు చేసేది అంత మోసకరమైన బిజినెస్ అన్న విషయాన్ని మనం హుషే గ్రంథము పన్నెండో అధ్యాయంలో చూస్తాం చూడండి ఒకసారి హుషయ గ్రంథము ఏడవ వచనంలో పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో కణానీయులు లేక కణానంటే మీకు తెలుసు కదా కణానీయులు హామ్ సంతానం వాళ్ళు వాళ్ళు ఏ రీతిగా జీవించినంటే శరీరం కణానీయులు అంటే శారీరకమైన వాళ్ళు లోకాతీతమైన వాళ్ళు అర్థం అటనే ఎఫ్రామీలు అసలు ఎఫ్రామీలు దేవుడు బిడ్డలు కావాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా అటనే జీవిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అంటే ఖనానీయులు సర్పంలు తెల్లక సాదృష్టము ఎఫ్రామీలు గొప్ప జనం సాదృశ్యం కాబట్టి కూడా అటనే తయారైపోతారు లేకపోతే ఎప్పుడైతే గొప్ప వారి సహవాసంలో ఉండి తీర్మానించుకుంటారో వాళ్ళు కూడా సర్పంలో లేక తెల్లగా తయారైపోతారు అన్న విషయాన్ని కాబట్టి ఎఫ్రామీలు వారు ఖణనీయుల వర్తకుల వంటి వారై అబద్ధపు త్రాసును వాడుక చేసెదరు కాబట్టి వాళ్ళు కూడా మోసపుచ్చు త్రాసు ఇది నిజమైన త్రాసు కాదు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రకటన గ్రంథాల చూసిన ఆ త్రాసు తేళ్ల దగ్గర ఉన్న త్రాసు లేక వాళ్ళు చేసే బిజినెస్ అంతా మోసంతో గున్న బిజినెస్ మనుషులని మభపెట్టి మోసపుచ్చి వాళ్ళ ధనాన్ని సంపాదించుకునే బిజినెస్ అని అర్థం కాబట్టి అబద్ధపు త్రాసు అంటే అర్థం అన్యాయపు త్రాసు అంటే మోసం చేసి న్యాయమైన విధులని కాక న్యాయమైన విధులంటే బైబుల్లో చెప్పబడ్డ వాక్యాల ప్రకారంగా జీవించడం న్యాయం న్యాయమైన విధులవి అన్యాయము అంటే న్యాయపరమైన దాన్ని వంకర చేసుకోవడం అంటే దేవుని వాక్యాన్ని విరుద్ధంగా మార్చుకోవడం లేక మనుషులకు అనుగుణంగా మార్చుకోవడం కాబట్టి ఉదాహరణకి పాత నిబంధన కాలంలో దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించను అన్న వాక్యాలు వాడుకోవడం కానీ నేను ఎప్పుడు ఆశ్రయిస్తాడు ప్రభులకు వచ్చినప్పుడే నేను ఆశ్రయిస్తాడు నీ పాపపు జీవితాన్ని విడిచిపెడితేనే నేను ఆశ్రయిస్తాననేది న్యాయపరమైన బోధ కానీ నీ పాప నువ్వు పాపాలు నీ పాపాలు క్షమించబడాలా నువ్వు పాపాలు ఒప్పుకోవాలా అన్న వాక్యాన్ని కట్ చేసేసి దేవుడిని ఈరోజు సమృద్ధిగా ఆశ్రయిస్తానంటే ఆ మొద సగం ముఖాన్ని వాడుతున్నావు అది అన్యాయం కాబట్టి వీళ్ళు చేసే బిజినెస్ అంతా అన్యాయంతో కూడింది ఉదర ఈ లోకంలో కూడా చూస్తే అంత బిజినెస్ అంతా అన్యాయం ఉంటుంది ఏ వస్తువు తయారు చేసినా పది పైసల వస్తువు నీ దగ్గరకు ఇచ్చేప్పటికీ వన్ రూపాయ అవుతుంది తొంభై పైసలు నీకే భారం వాడు పది పైసలకే తయారు చేస్తాడు వాడి లాభం అంతా అలా ఉంటుంది కానీ నీ దగ్గరకు వచ్చేప్పటికీ తొంభై పైసలు వస్తుంది మొబైల్ ఫోన్స్ అంతే వాడు ఒక మొబైల్ ఫోను వెయ్యి రూపాయలు ఖర్చు అయితే నీ దగ్గరకు ఇష్టపడికి ఆరు వేలు అంతగా మోసం ఉంటుంది ఏ బిజినెస్ అయినా కాని అంతే ఆహార పదార్థాలు అంతే కానీ ఏవైనా గానీ అంత భయంకరమైన మోసం ఉంటుంది మీరే గమనిస్తారు ఒక ఒక స్థలంలో నాలుగు వందలుంటే షర్టు ఇంకో సెలవులకి వస్తే రెండు వందల కంటే ఎక్కువ ఉండదు షర్టు మీరు గమనించా ప్యాంట్స్ అంతే పదిహేను వందల ప్యాంటు రెండు ప్లా దీని ప్లేసెస్ చెప్పాను మీకు అవసరం లేదు అవి ఆ ప్లేస్కి వస్తే మీకు మూడు వందల నాలుగు వందలకే దొరుకుతుంది మీరు షోరూమ్ కి పోతే రెండు వేల రూపాయలు ఉంటుంది షూ అదే మీరు కాటా బెల్ట్ కి పోతే మూడు వందలు నాలుగు సేమ్ షూ అంటే అంత భయంకరమైన మోసం ఉంటదన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నా ఈ లోకం అంత మోసంతో కొనిది ప్రతి స్థలంలో మనకు కనిపిస్తుంటది మనుషులు అంత అక్రమంతో జీవిస్తున్నారు వాళ్ళ ప్రేమ చలారిపోయింది అంతే ఆశ్చర్యం ఏంటంటే ఒక దేశస్తుడు వాణి వాణి దేశస్తులనే దోచుకుంటాడు అది ఈరోజు జరుగుతున్నది ఇప్పుడు మన దేశంలో మన దేశస్తులు మన మన బిజినెస్ మన దేశ దోచుకుంటారు అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడడానికి కానీ అది బైబుల్ చెప్పిన ప్రకారంగా అక్కడ జరుగుతుందన్న విషయం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు అబద్ధ త్రాసును వాడుక చేసేదురు బాధ పెట్టవలనన్న కోరిక వారికి కల కలదు అంటే వీళ్ళు శాడిస్ అన్నట్టు బాధ పెట్టవాలని సాడిస్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఇతరు ఇతరులు బాధపడుతుంటే వాడికి ఆనందం అన్నట్టు కాబట్టి వానికి ఆనందం కావాలంటే వానికి బాధ పెట్టాల కాబట్టి వాడిని ఏ రీతి బాధ పెట్టాలా మానసికంగానన్నా శారీరకంగా బాధ పెట్టి ఆనందించే గుంపు కాబట్టి ఇది మీరు బాగా తీసుకెళ్ళా స్టెఫెని రాళ్ళతను కొడుతుంటే వాళ్ళు ఆనందించరు సర్పలు తేలి కాబట్టి వాళ్ళ విధానమది పౌలు శిలల్ని కొట్టి చరసలా లేసినప్పుడు వాళ్ళు ఆనందించరు మన ప్రభుని హింసించినప్పుడు కొట్టినప్పుడు కూడా వాళ్ళు ఆనందించరు సర్పములు తేలి గుణగణం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బాధ పెట్టవాలన్న కోరిక వారికి కలదు నేను ఐశ్వర్యవంతుడైతిని నాకు బహు ఆస్తి దొరికెను జితంలో దీనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరిను ఎవరు కనపర్చలేదు లేరని ఎఫ్రాయి అనుకొనిచున్నాడు ఈ రోజు కూడా అంతే పిల్లి దాని పాలు తాగుతుంటే ఎవరు చూసలేదు కదా సామెత చెప్పాలంటే ఈ రోజు కూడా అంతే మతపరమైన జీవితంలో మేము చేసే తప్పులు ఎవరు చూడలేరు అనుకుంటారు ఇంకో రీతిగా చెప్పాలంటే వారమంతా పాపాలు చేసి ఆదివారము బల్ల టైంలో పాపాలు ఒప్పుకుంటారు అప్పుడు ఏమనుకుంటారంటే ఈ వారం చేసినా లిస్ట్ అంతా పోతుంది అనుకుంటారు బలలో పాలు పొందుతారు మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు మళ్ళా పాపపు జీవితము మళ్ళా ఆదివారం వస్తే పాపాలు ఒప్పుకుంటారు దాని కొరకు కాదు బలపెట్టింది ఉదాహరణకి బల తీస్తే ఉంటుంది అనొచ్చు వాటినే పాపంలో ఉన్నట్టే కదా కాబట్టి మతపరమైన జీవితము ప్రతిదీ జస్టిఫై చేసుకుంటది సమర్థించుకుంటూ అన్నట్టు అంటే దేవుని కంటే గొప్ప వాడే అన్నట్టు ఎన్నిసార్లు పాపం చేసినా ఆయన జాలి గల దేవుడు క్షమిస్తుండే క్షమాపణ కోరుకుంటున్నారు కానీ అది పశ్చత్తాపంతో కూడింది కాదు అదేదో మెకానికల్ లైఫ్ లాగా ఏదో పాపక్షేమ కోరుకోవాలి కదా అనుకునేది కాబట్టి అది నిజమైనది కనువిప్పు కలిగి పశ్చాత్తాపంతో కలిగినది కానే కదా పాపం పాపక్షమాపణ కాబట్టి వాళ్ళు ఆ రీతిగానే వాళ్ళు పాపంలో మరణిస్తున్నారన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీళ్ళకి బాధ పెట్టడం చాలా ఇష్టం అది సర్పముల తేళ్ళకి ఈ గుణగణం ఎందుకంటే ఒకటి చూడండి సర్పంల తెలు కలిస్తే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అన్నట్టు మనుషులు కష్టాలు పడుతుంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అన్నట్టు వెనకడికి రాజుల కాలంలో చూస్తాం మనం అది రాజులు వాళ్ళ సామంతులు అందరు ఒక స్థలంలో కూర్చుంటే వాళ్ళ ఎదుట ఇద్దరు కొట్టాల వాడు ఇద్దరులో ఎవడనో ఒకడు మరణించాలా ఒక మరణిస్తే గెలిచిన వానికి విడుదల లేకపోతే వాళ్ళు జైల్లోనే ఉండాలా అట్లా ఉండేది కాబట్టి విడుదల పొందడానికి వరకు ప్రయాసంతో ఒకరిని చంపుతాడు అట్లా వాళ్ళు చేస్తుంటే వీళ్ళు బాగా తాగుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు ఆ గుణగణము ఈ రోజుకు కూడా మనకు కనిపిస్తా ఉంటది అన్న విషయాన్ని చూస్తున్నాం సరే ఎఫ్రాని లేక మతపర జీవితము సర్పములు ఏ రీతిగా జీవిస్తే మనం ఇక్కడ చూస్తున్నాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము చివరిగా ఏం జరుగుతుంది ఈ గుర్రానికి మరణం మీద అధికారం ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ గొప్ప ఏ రీతిగా మరణిస్తారని మనం అటుపై వరం ధ్యానిస్తుంది దీర్ఘంగా వాళ్ళు ఏ రీతిగా మరణిస్తారంటే మూడు విధాలుగా చూసినాం మనం కదా మొదటిది కట్గము చేత రెండవది ఆకలి చేత మూడవది కరువు కరువు మరణం చేత అని మూడు విధాలుగా లేక క్రూర మృగముల చేత అని కూడా చూసినాం మనం నాలుగు విధాలుగా వాళ్ళందరూ మరణిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి పదకొండవ వర్షంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు తొమ్మిదవ వర్షం చూడండి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు కాబట్టి వాళ్ళందరూ వధింపబడ్డారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గొప్ప జనం అందరూ ఏ రీతిగా మరణిస్తారన్న విషయాన్ని అక్కడ చూపిస్తుంది వారు నాదా సత్య పరిశుద్ధుడా ఆ రీతిగా ప్రార్థన చేస్తారు మరణించిన వాళ్ళందరూ నాద సత్య పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకాయు మా రక్తము నిమిత్తము బోనివాసులకు ప్రతిదండన చేయక ఉ కేకాలు కేకలు వేసిరి గొపజనము జనము మరణించినప్పుడు కేకలు వేస్తున్నారు అన్న విషయం అంటే ఇది రెండు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న వాక్యం ఇది ఎంతమంది మరణిస్తున్నారు ఇంకా ఎంతకాలం ప్రవ్వా ఇంత ఇంకా ఎంతకాలం ప్రవ్వా అని వాళ్ళు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తేనే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు అప్పుడు ఏం చేయబడి జరిగిందో చూడండి తెల్లని వస్త్రము వస్త్రములు తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయబడను అంతవరకు లేదు అన్న విషయం మనం అర్థం తీసుకోవాలా వాళ్ళంత ఆ తెలియని లేరు వాళ్ళు పాపపు వస్త్రాలలోనే ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ సాక్ష్యం ఇచ్చి మరణిస్తున్నారో అప్పుడు వాళ్ళకి తెలియని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరియు వారి వల్లనే వారి సహదాసుల యొక్కయో సహోదరుల పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారికి చెప్పే చెప్పాను వారితో చెప్పబడెను కొంతకాలమే కదా అక్కడ ఉంది అది వారి వల్లి వారి సహోదరులు తర్వాత సహదాసులు మరియు సహోదరులు అది సహదాసులు మరియు సహోదరులు కాబట్టి మతపరమైన లేక గొప్ప సమూహము సంపూర్ణంగా చనిపోవాలా అన్నది ఇక్కడ ఉంది ప్రవచనం అందరు చనిపోతారు రెండు వేల సంవత్సరాల నుంచి చాలా మంది కొన్ని లక్షల మంది కోట్ల ప్రజలు చనిపోయి మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్న వారి సంఖ్య సంపూర్తి అవుతుంది అన్న విషయాన్ని మన ప్రభు డైరెక్ట్ గా చెప్తున్నాడు ఎవరో చెప్పింది కాదు కాబట్టి ఆయన అబద్దం చెప్పేవాడు కాదు ఆయన సత్యం ప్రకటించేవాడు కాబట్టి ఆయన చెప్పిన వాక్యం ప్రకారంగా గొప్ప అందరూ అది సంపూర్తిగా ఉన్నది కదా వాక్యం ఏమను మళ్ళీ చూడండి తెలియనివాసంలో వారిలో ప్రతి వారికి ఎవడను మరియు వారి చెప్ప వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు పూర్తి అగు వరకు పూర్తి కావాలా అంటే ఆ లెక్క పూర్తి కావాలా గపజన జనం మొత్తము మరణించాలా అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు వారి వలే ఇంతకు ముందు వారి వలనే వీళ్ళు చనిపోతారు ఏ రీతి చనిపోతారు మరణం వలన కరువు వలన కడ్గం క్రూర మృగముల వలన ఇవన్నీ విధానాలు ఏ రీతిగా వాళ్ళు మరణాన్ని అప్పగిస్తారన్న విషయాన్ని దేవుడు మనకు చూపిస్తుండూ ఈ నాలుగు విధాలుగా వాళ్ళు మరణిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు సరే నేను మటుకు జేమ్స్ స్టాంగ్ నెంబర్స్లో అవన్నీ చూడలేదు సరిగా కానీ మీరు మీ తీరికగా మీరు చూసుకోండి వాటిని నాలుగు విధాలు ఏ రీతి కొట్టే అనేది అంటే సరే ఈ రోజుల్లో ఖడ్గా శిరచేద కడ్గం పాడతారు కదా సరే ఈ రోజు అంతా గన్స్ అవే వాడుతున్నారు కదా ఉరిదీయడము మళ్ళీ ఎట్లుంటుందో మనకు తెలియదు అది ఉరిది ఈ కాలంలో ఉరిది ఇస్తున్నారు కొంతమందిని కదా చూస్తున్నాం మనం అక్కడంత ప్రపంచంలో మన దేశం వరకు ఇంకా రాలేదు అదంతా విస్తరించి రావాల్సిందే ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యి రావాల్సిందే అండ్ ఎక్కడ వీళ్ళందరూ పట్టబడేది మహాబబులుని అన్న విషయాన్ని మనం విప్రదం చేసుకుంటాం అది చలికాలం అందే గాని విసీనమందే గాని కాకుండా చూసుకోమన్నాడు దేవుడు ముందుగానే చెప్పిండు కాబట్టి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయన్న విషయం చలికాలం అంటే శ్రమల కాలం అనర్థం విశ్రాంతి దినం అంటే నీకు తెలుసు ఇసల్పల్లకి శనివారం విశ్రాంతి దినం క్రైస్తవులకి ఆదివారం విశ్రాంతి దినం అందుకే దేవుని దృష్టిలో శనివారమే విశ్రాంతి దినం కాబట్టి సెవెంత్ డే అడ్వెంటిస్డ్ చర్చ్ శనివారం తీసుకుంటారు చర్చ్ అది బైబిల్ ప్రకారంగా సెవెంత్ డే శనివారం కాబట్టి ఆ రోజే విశ్రాంతి దినం కాబట్టి కానీ శనివారం వర్కింగ్ డే అన్ని కంపెనీలు ఆఫీసు అన్ని శనివారం వర్క్ చేస్తాయి వాళ్ళు ఎట్లా వాళ్ళు చర్చకి పోతారు సెవెంత్ డే అట్వెన్త్ చాలా కష్టం వాళ్ళు చర్చకి ఎట్లా పోతారు స్కూల్లో కాలేజీలో ఉన్నారంటే అర్థం ఉంది డుమ్మ చర్చికి కానీ ఉద్యోగం చేస్తున్నారు ఎట్లా పోతారు కానీ కొలసల రాష్ట్రపత్రికల్లో దేవుడు ఎంతో తేటగా చెప్పించిండు పండుగలు విసర్జనములు అమావాస్యలు ఇవి రాబో వాటి ఛాయనే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది కాబట్టి సండే కాదు సాటర్డే కాదు ఫ్రైడే కాదు అనే విషయం చెప్తున్నాడు అవన్నీ నీడలు నువ్వు ఏ రోజు దేవుని వర్షిప్ చేయాలా అనేది కానే కాదు ఏ రోజైనా నువ్వు దేవుని ఆరాధించవచ్చు ఎందుకంటే రోజుని కాదు నువ్వు రోజుకి కాదు నువ్వు ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుకి ఆయన నిజ స్వరూపం కాబట్టి ప్రతి దినానికి నిజ స్వరూపం అయినా దినాన్ని అందుకే ఆచరించాం మనం దినాన్ని అనులు కాబట్టి మనల్ని ఆచరించుతున్నాడు అందుకే దళితుల అది చెప్పినప్పుడల్లా అందరు విరోధంగా అవుతుంటారు మనకి కానీ అందులో ఉన్న రహస్యాన్ని అందులో ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎప్పుడు గ్రహించగలరు ప్రతి దినం ఒక అపమిత్ర ఆత్మకు అప్పగించ అర్పించబడ్డ దినమును నువ్వు దాన్ని ఎట్లా పాటిస్తావు అన్నిలు పాటిస్తారు వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదు అని దేవుడు మనల్ని ఎన్నికసార్లు హెచ్చరించి కాబట్టి అందుకే మనము దినాలను ఆచరించము మాసంలో ఆచరించము ఉత్సవ కాలంలో ఆచరించము సంవత్సరంలో నష్టమే ఆచరించము అదొక మృగం మృగమే దాన్ని ఆచరిస్తుంది కాబట్టి నువ్వు మృగాన్ని పోషించదు నీ డబ్బుని వృధా ఈ సత్యంలోకి వచ్చినాక నేను చాలా నేను హెచ్చరించాక కూడా మనుషులు ఈ ఈ ఇటువంటి ఇటువంటి అర్థం ఇటువంటి దైవికమైన జ్ఞానం లక్ వచ్చినాక కూడా నువ్వు తెలిసి కూడా మృగాన్ని పోషిస్తే నీకేం జరుగుతుంది నీకు నీ నీకు జ్ఞానం కోల్పోయినట్టు అని అవివేకమైనట్టే గలతీల గలతీలారా అవివేకులు ఎలా గలతీలారా అన్నట్టే గలతీలు అవివేకంగా ఎందుకంటే వివేకాన్ని కోల్పోతే అవివేకులు అంటాం సంపత్ కూడా గత నాలుగు నెలల నుంచి కష్టపడి ఫండ్స్ రైజ్ చేసేడు ఓ చర్చని కూలిపోతున్న చర్చని కట్టించాలని మూడు లక్షల రూపాయలు రేజ్ చేసిండు బిల్డింగ్ కొరకు మూడు లక్షలు కష్టపడి దివరాత్రులు తిరిగి ఊర్లు ఆటలాడికలు అంతా తిరిగి దాన్ని కట్టించి మరమత చేపించి రంగు లేపించి మంచి చేసి గృహ దాని ఇనాగ్రేషన్ రోజు పోయిండు చౌటుప్పల దగ్గర సచిపెక్టెడ్ యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ అయ్యి కింద మోకాలు చిప్ప దెబ్బ తగిలి నిలవలేని చెట్లున్నాడు ఇదంతా దెబ్బతిన్నది అంతా ఇవన్నీ రాసకపోయినాయి అన్ని మోహన్ చాలా దెబ్బతిన్నాడు ఈ విషయం మనం మీరు అర్థం చేసుకోలేదు ఒకసారి బ్రదర్స్ చెప్పిన కొంతమంది బ్రదర్స్ ఈ మతపరమైన జీవితం నుంచి మీరు బయటకు వచ్చినాక వాటిని తిరిగిపోతే వాడు అవకాశం తీసుకుని కొడతాడు ఇంకటే వీడు ఈరోజు దొరికింది దగ్గరికి నాకు నా దగ్గర దొరికింది ఇంతకాలం నా నుంచి బయటకు వెళ్ళిపోయాడు నా దగ్గరికి వచ్చిండనేసి వాడు అవకాశం తీసుకుంటాడు సరే మనం కూడా మనం కూడా అప్పుడప్పుడు మతపరమైన సంఘాలకు పోతుంటాం వాక్యం చెప్పడానికి పిలుస్తారు వాళ్ళు కానీ మనం అక్కడ పోతుంది వాళ్ళకి సత్యాన్ని ప్రకటించడానికి పోతున్నాం దాన్ని పోషించడానికి పోతులేం ఎట్టి పరిస్థితిలో మనం దాంతో సవాసం ఉండలేము ఎందుకంటే వాళ్ళు కూడా మన బోధన భరించలేదు కానీ కనీసం ఒక్కడి ధరైనా బయటకు ఆసక్తితో ప్రయాసం తరం పోతా ఉంటాం కానీ ఏసిన పని అది పాపం అనవసరంగా దెబ్బలు తిని చచ్చిపెట్టకొచ్చింది మనం ఇంత కష్టపడతా ఉంటాము ఈ సత్యం కొరకు పరిగెత్తుతూ ఉంటాము డబ్బులు వస్తే సేవ కొరకు ఎంతగానో కష్టపడితో మనం డబ్బులు పెట్టాలనుకుంటాం నూతన నిబంధన కాలంలో పౌలు కట్టించిన ఏడు సంఘాలు లేవు ఆత్మాసు యోహాను భక్తునికి కలిగిన దర్శనంలో ఉన్న ఏడు సంఘాలు లేవు అవి శిథిలం అయిపోయినాయి అసలు అడ్రస్ కూడా లేకుండా పోయినాయి ఎందుకంటే మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలు ఆయన నివసించాడు కార్యములలో సంఘం లేదు చర్చ లేదు సంఘం అంటే బిల్డింగ్స్ లేవు వాళ్ళు ప్రతి ఇంటి సంఘం నడిపించుకున్నారు ఎందుకంటే ఎక్కడి ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానాడు ఆయన నానామంలో మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానాడు కాబట్టి అదే సంఘం బిల్డింగ్స్ కట్టుకుంటే అందులో ఆయన నివసించాడు అది ఏం చేయడం బ్రిక్ అండ్ మోటర్ అంతే అది పనికిరాంది అది దాని కొరకు మతస్తులు ప్రయాసపడతారు మనం నువ్వు నేను ప్రయస్పడం కోళ్ళ నువ్వు నేను చర్చి గడాలంటే నేను అట్లా టైం డబ్బులు వేసింది దాని మీద అది ఒక కమ్యూనిటీ హాల్ లాగా కట్టేసి వదిలేస్తా అంతే ఊడని వచ్చి ఏమైనా చేసుకుని అక్కడ అది చర్చ కాదు అది జస్ట్ బిల్డింగ్ వర్షానికి ఎండకి ప్రొటెక్షన్ కొరకు వర్షం తీసుకోవడానికి అక్కడ స్థలం అంతే తప్పుడు ఎవడని ఏమైనా చేసుకోవచ్చు పెళ్లిలు చేసుకోవచ్చు హిందువులు పడలు కూడా చేసుకోవచ్చు అక్కడ అట్లనే ఆలోచిస్తా బిల్డింగ్ ని కానీ అది పరిశుద్ధమైంది ఇంత పరిశుద్ధమైన నువ్వు పనగలు ఎట్లా చేసుకుంటావు బ్రదర్ అనేసి నువ్వు కొట్టడానికి కూడా బిల్ కాబట్టి మనం ఇది ఇటువంటి జ్ఞానంలోనికి రావాలా అది ఒక కమ్యూనిటీ హాల్ ఎవడన్నా వాడుకోవచ్చు ఒకవేళ కరెంటు గరెంట్ దాని కొరకు బిల్లు కట్టుకోవాలి అంతేగాని అది ఎవడన్నా వాడుకోవచ్చు అది వస్తే నువ్వు వర్షిప్ చేసుకోప్పుడు వాళ్ళు ఏదైనా పనగలు తీసుకుంటారు అట్లా మనుషుల కొరకు దాన్ని వాడుకోవడం బిల్డింగ్ అంతే అది పరిశుద్ధమైంది అది అక్కడ చెప్పులు ఇట్లాంటి మెంటాలిటీ అవసరమే లేదు మనకి ఎందుకంటే అది దుష్టి నుంచి పుట్టిందలం అది శారీరకమైంది ఎందుకంటే ఎరుసలేములో మందిరం ఎందుకు కూలిపోయబడింది అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలా ఆ మందిరం ఉంటే మన ప్రభు మందిరం కాడు మన ప్రభు మందిరం కానప్పుడు మన మందిరం మందిరం కాం నీ మందిరమై నేను పాట పాడతాం మనం కాబట్టి ఎరుశలేం మందిరం ఎందుకు కూలిపోయింది అసలు మందిరం మన ప్రభుయే కాబట్టి అది నీడ కాబట్టి నీడ ఉండడానికి వీల్లేదు నిజ స్వరం వచ్చినప్పుడు మాయం కావాలి అది నీడని ఎవరు విమరించడు కానీ వాళ్ళు తిరిగి కడతా అదే మనం చూస్తాము జగన్ గ్రంథం మొదటద్దేమో వచ్చేవరం మనం చూస్తాం మందిరం కట్టబడతా తిరిగి అంటాడు ప్రవ్ అంటాడు కానీ అది శారీరకమైన మందిరమా ఆత్మీయమైన మందిరమా అనేది నువ్వు నేర్చుకోవాలా ఈ రోజు కూడా ప్రపంచం మతపరమైన క్రైస్తవ సంఘము అది శరీరమైన మందిరమే దాన్ని తిరిగి కట్టాలా దాంట్లో నువ్వు బాధ్యత వేయాలా నువ్వు ఒక ఇటుక సప్లై చేయాలా ఇట్లాంటి బోధన నేను విన్నా నువ్వు ఒక ఇటుక మందం నీ ధనాన్ని అక్కడ పంపించంటే నేను ఇటుక పంపలేను డబ్బు పంపిస్తా అని ప్రపంచం నుంచంతా మతపరమైన క్రైస్తవులు కోట్లు కోట్లు ఈ సందేశానికి వాడు మన ప్రభుని చంపిండు మన శిష్యు ప్రభు శిష్యులను చంపిండు ఎంతమంది దేవుని భక్తులను చంపిన దేశము దాన్ని నువ్వు పోషిస్తున్నావు అది ఒక మృగం ఈరోజు ఇవి చాలా కష్టము చెప్పడం ఎందుకంటే యుగ సమాప్తిలో అట్లా తరవుతుంది అది మృగంలాగా తరవుతుంది చాలా కఠినంగా మనల్ని మన పట్ల అది మతం కాబట్టి ఈ రోజు కూడా ఆ రీతిగానే అది ప్రవర్తిస్తుంది కానీ మనము అది సంపూర్ణంగా పరిపక్వం చెందే స్థితికి మనం ఎదుగుతున్నాం ఎంతకాలం ప్రభువా అన్న విషయాన్ని మనం చూసినప్పుడు లూకాసు వార్తలు కూడా ప్రభు ఇది జ్ఞాపించాం కొంతకాలమే కొంతకాలం ఆగండి అంటున్నాడు ఈ చనిపోయిన వాళ్ళతో కొంతకాలం ఏది బ్రదర్ రెండు సంవత్సరాలు అయిపోయి కొంతకాలమా రెండు వేల సంవత్సరాలు కొంతకాలం లాగా ఉన్నాయి మీకు పేతురాష్ట్రపతిలో పోలడు ఒక దినము వెయ్యి దినతో చాదృష్టం దేవు రెండు దినాలే అయింది రెండు సంవత్సరాలు రెండు దినాలే కాబట్టి మనం అర్థం తీసుకుందాం మనుషుల క్యాలెండర్స్ ప్రకారంగా కోలిస్తే రెండు సంవత్సరాలు అని దేవుని క్యాలెండర్ ప్రకారంగా పోలిస్తే రెండు రోజులే రెండు దినాలే జరిగింది ఇప్పటివరకు ఇంత సృష్టి అరమే ఎవరు మెంటల్లో మనమా బయట వాళ్ళ మనం మెంటలో బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను బయట మనం మెంట లో అని వీళ్ళు మెంట లో వీలు వీళ్ళ బోధ వింటే మనం కూడా మెంటలో అయిపోతాం అని అనుకుంటారు అనుకుంటారా లేదా నిన్న అన్నారా నిన్నే కదా నన్ను కూడా నన్ను అన్నారు మనం మెంటలో వాళ్ళందే కొలి రాష్ట్రపత్రికల్లో కూడా అంటాడు కదా ఈ లోకస్తులకు మనము వెర్రివారి వాళ్ళే ఉన్నామంట ఉన్నామా లేదా ఎందుకు వెర్రివారి వాళ్ళే ఉన్నాం అరే మీరు ఏం టైం వేస్ట్ చేస్తున్నారు ఈ వాక్యాలను తీసుకొని అదే సైన్స్ నేర్చుకుని మంచి ఇంజనీర్ అయిపోయి బిల్డింగ్లు కడితే దని గుండం అవుతుంటే కదా ఏమేమో కనుక్కుంటుండేవి కదా ఇట్లా మాట్లాడుతున్నారు నీ తెలివి ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టచ్చు కదా నువ్వు నీకు ఉంది కదా నాలెడ్జ్ నువ్వు డబ్బు సంపాదించి నీకు నాలెడ్జ్ చాలా ఉంది కదా నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు కదా ఇట్లా మాట్లాడతారు సరే ఎవరు మాట్లాడతారో మీకు తెలుసు మన పట్టణంలోనే మాట్లాడతారు అవి కూడా మాట్లాడేది కాదు అయినా కాబట్టి చూడండి ఈ రీతిగా వాళ్ళు వాళ్ళు అన్యాయం చేసిందేగాక మనల్ని కూడా వారి అన్యాయంలోనికి లాగని చూస్తూ ఉంటారు అందుకే మనం దాని నుంచి బయటకొచ్చే వాళ్ళం కానీ ఏంటంటే ఎంతకాలం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎంతకాలం లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ ఏ రీతిగా చదువు వారు కతివాత కులుదురు చేపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు అన్యజనులు అన్యజనుల కాలము సంపూర్ణ మగు వరకు ఎరుసులేము అన్యజనుల చేత త్రొక్కబడును సరే చాలా వింతకరమైన వాక్యం ఎంత కాలం అన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు కొంతకాలం అని డిఫైన్ చేసిండు అక్కడ ఈ కాలము ఎప్పుడు అనేటిది ఎప్పుడు ముగిస్తుంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈ గొప్ప జనం లేక మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళందరూ చెదిరిపోతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎక్కడికి అన్యజనుల మధ్య మీకు చెప్పినాను సర్పంలు తేళ్లు అన్నిజనులేదు ఎందుకంటే వాళ్ళు ప్రభులు విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి అన్నిజనులే బయటికి భక్తి పరులు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు వారి పెదములు నన్ను శుతిస్తే గానీ వారి హృదయం నాకు బహుదూరంగా ఉన్నాయన్నాడు కాబట్టి సర్పములు తేళ్లు ఒక ఒక గుంపుకు చెందినయే లేక లోపలున్నాయే కానీ అవి అన్నిలాగా ఉన్నాయి అన్న విషయానికి వ్యాపించాడు వారి మధ్యలో వారిని చెదరగొడతా అన్నాడు దేవుడు కాబట్టి ప్రపంచం అంతా వీళ్ళు చెదిరిన వారు కానీ ఇసా ఈ రోజు కూడా మతపరమైన క్రైసిస్ జీవితంలో ఏమనుకుంటారు అంటే బైబుల్ కూడా ఇది పోదని నిజమైన శారీరకమైన ఇసాల్ ప్రపంచమంతట విస్తరి ఇప్పుడు వాళ్ళ దేశాన్ని అన్ని జనులు దాన్ని ఆక్రమించుకున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం ఆ కాలము ఎప్పుడు అనేది ఇక్కడ చూడండి సమస్తమైన అన్యజనుల మధ్యను పోదురు అన్యజనుల కాలము కాలములు సంపూర్ణ మగు వరకు అంటే అన్ని జిల్లాల కాలం అంటే వాళ్ళ టైం అయిపోయేంత వరకు అని అర్థం అంటే వాళ్ళ పని ముగించేంత వరకు అని కూడా అర్థం మతపరంలో ఏమంటారు అంటే ప్రపంచాన్ని అన్ని జను పరిపాలిస్తారు కొంతకాలము వాళ్ళ పరిపాలన అయిపోయేంత వరకు అని కూడా చెప్తా ఉంటారు వాళ్ళు కానీ మనకు అర్థమైంది ఏంటంటే సర్పంలో తేలి తేలిన పని ముగించేంత వరకు అని అర్థం అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పని వానికి మనం మీద అధికారం ఇచ్చింది దేవుడు ఆ గుం ఆ గుర్రానికి కాబట్టి నాలుగవ భాగం మీద అధికారం ఇచ్చాడు విషయం విషయం ఆరాధ్యంలో ాగం అంటే గొప్ప జనం గొప్ప జనం మీద వారికి అధికారం ఇచ్చిండు కాబట్టి ఆ రెండు మొదటి రెండు గుంపులు నాలుగవ భాగం చంపుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం కాబట్టి అన్యజనుల కాలము సంపూర్ణ మగు వరకు ఎరుసలేము అన్య జనుల చేత త్రొక్కబడు అంటే మతపరమైన క్రైస్తవా జీవితం మతపరమైన క్రైస్తవులు అందరూ అన్య చేత త్రొక్కబడతారు అని అర్థం అంటే సరపండి తేళ్లు వాళ్ళని త్రొక్కుతాయి ఉంటాయి మీరు ఇంకో విధంగా అర్థం చేసుకోవాలి సర్పంలో తేలి అంటే కేవలం చర్చికి సంబంధించి అయ్యా ఎందుకంటే వాళ్ళు అన్యజనం అంటున్నాం అన్యజనం అంటే మతం అంటే ఒక కేవలం క్రైస్తవ మతమేనా కాబట్టి అన్ని మతాలు కలిసిపోతాయి అదే బబులోను కదా బబులోను అంటే అన్ని మతాలు కలిసిపోతాయి కాబట్టి ఆధిపత్యం వహించేది మటుకు వీడే ఆధిపత్యం తీసుకునేది మటుకు వీడే కానీ తగిన మతాలన్నీ కలిసిపోతాయి అక్కడ కలిసిపోయి గొప్ప తొక్కుతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం యుగ సమాప్తిలో వారందరికీ దేవుడు సరే ఎవరికి ఎవరికి అధికారం ఇచ్చింది దేవుడు పైనుంచి అధికారం వల్ల ప్రతి అధికారము పైనుంచి రావాల్సిందే కాబట్టి ఇందాక చూసినట్లు ఈ గుర్ర మీద కూర్చున్న వానికి దేవుడు అధికారం ఇచ్చాడు వాని పేరు మరణమనుంది నాలుగవ భాగం మీద వానికి అధికారం ఇచ్చింది దేవుడు అదైన విధానం అది చూడండి సార్ మరోసారి నాలుగవ భాగమైన భాగం పైన అధికారము వానికి ఇయ్యబడను నాలుగవ భాగం అంటే చూడని అంటే మూడు భాగాలు ఉన్నట్టే కదా ఆల్రెడీ మనకి ఎప్పుడు చూపిస్తున్నట్లేదు దేవుడు నాలుగవ భాగం అధికారం ఇచ్చింది మనకు మనం మీద మటుకు వానికి అధికారం ఇవ్వలేదు నేను దిశ అటు వరకు కూడా చూపించినా నువ్వు నేను మట్టుకు మీరు పాడు చేయడానికి వీల్లేదు అంటే అది దేవుడు చెప్పిండు ఒక భాగాన్ని నువ్వు ముట్టడానికి వీల్లేదు సైతానా అని సైతాన్ కిపించింది యోబు విషయాల యోబును నువ్వు హింసించుకో కానీ సరే ఆశ్చర్యం ఏంది యోబు భార్యను ఎందుకు ఎవరన్నాది అనేస్తారా వాక్యం అట్లా ఇక్కడ నా పాసాలు చెప్పినప్పుడు విన్నారా యోబు కుమార్లన్ కుమార్లన్ కుమార్తెలని చంపిండు వాడు పైకప్పు కూలిపోయి వాళ్ళందరూ ఒక్క క్షణంలో చనిపోయారు పది మంది పిల్లలు యోబు పిల్లలు వాళ్ళు ప్రతిరోజు పాటిలు చేస్తున్నారా లేదా చేసుకుంటారా దీని అంటారా ఎంబ్రాయిడరీ పాటిలు చేసిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క వంతుల చొప్పున పాటిలు చేస్తున్న అక్కడ వంతుల చొప్పున ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కడు పార్టీలు చేసుకున్నారు అంటే వాళ్ళు అంత డబ్బు ఉన్న వాళ్ళని అర్థం ఇదే చెప్పాలంటే డబ్బు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా జీవిస్తారు పార్టీలు చేసుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ సరే అట్లా కాదు బహిర్మల్లి వాళ్ళెందుకు మరణించాలా వాళ్ళేం తప్పు చేసారు యోబు కదా శోధింపబడ్డాడు వాళ్ళెందుకు వాళ్ళెందుకు తప్పు చేసిరు వాళ్ళెందుకు మరణించాలా అని మన ప్రశ్న దేవుడు ఎందుకు అంత కఠినడు వాళ్ళు అర్థం చేసుకోండి ఆయన నీతిగల న్యాయవాది ఆయనకు తెలుసు ఎందుకు వాళ్ళు మరణించాలా సరే నువ్వు అనొచ్చు వాళ్ళు మతపరంగా జీవించిన కాబట్టి వాళ్ళు మరణించిండ్రా వాళ్ళు గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ డౌట్సే ఉండవు ఇంకా మీకు మతపరమైన జీవితంలో జీవిస్తే నువ్వు మరణించగా తప్పదు అని అర్థం గొప్ప జనం లాగా సత్యం సగం అబద్దంలో ఉంటే నువ్వు మరణించగా తప్పదు ఎందుకంటే ఈరోజు పార్టీ చేసుకున్నావు తెల్లవారి పాపం చేసి రేమో పిల్లలు అనేసి అని బలకొచ్చి వాక్యం కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే నువ్వు సంపూర్ణంగా సత్యంగా మారాలంటే మరణించక తప్పదు అది విధానం దేవుని విధానం ఆ రీతిగా వాళ్ళందరూ మరణించిన మనం చూస్తూ ఉంటాం కానీ యోగు బీషన్లో ఆయన మరణించినవాడే ఎవరికి చెప్పాలంటే బహుభయంకరమైన శ్రమ అనుభవించి మరణించిన వాడే తిరిగి జన్మించినవాడు కాబట్టి గొప్ప జనము మరణించి తిరిగి జన్మించడానికి సాదృశ్యంగా ఉండు యోగు అపగిస్తాడు యోగు తన తన యోగు తన కాలంలో నీతిమంతుల్లానే జీవించిండనుంది వాక్యం అయనను ఎందుకు శ్రమల పాలయ్యండు నీతి మందులకు అనేకమైన శ్రమలు వస్తాయి అది తెలుసు మనకు కానీ ప్రజ్ఞానకేళి తప్పించేవాడు ప్రవ్వే తప్పించేవాడు ప్రవ్వే అని నీకు ఎట్ట తెలుస్తుంది శ్రమ వస్తుంది నీకు తెలుస్తుంది లేకపోతే ఆయన ప్రవ్వు అని కూడా నువ్వు గుర్తించవు పాటిలు చేసుకుంటున్నీ జీవితాంతం కాబట్టి మనకు ఆ అవన్నీ చూపించింది సరే మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం అన్య జనుల కాలము సంపూర్తి కావాలా అంటే వాళ్ళ పని ముగించుకోవాలా కాలం అంటే నా కాలం ముగించుకోవాలంటే నా పని అయిపోవాలా కాబట్టి నా నా పర్పస్ నేను వచ్చిన ఈ లోకంలో వచ్చిన పర్పస్ ముగించుకోవాలి నేను అది కాలం ముగించుకోవడం అంటే నీ కాలం నువ్వు ముగించుకోవాలంటే నీ పని అయిపోయిందని అర్థం కాబట్టి అన్ని జనుల కాలంలో ముగించుకోవాలంటే సర్పంలో తేళ్లు పని వాళ్ళు సంపూర్ణంగా ముగించుకోవాలా అంటే గొప్ప మరణించక తప్పదు అన్న విషయాన్ని మరోసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు మరణించినాకనే వీళ్ళు మరణిస్తారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళందరూ శాశ్వతంగా తెగవేయబడి చత్తురని జగరే మనకు చూపించింది పోయిన వారం చూసిన అనిపోయిన వారం చూసినప్పుడు ఆ రెండు గుంపులు కూడా తప్పక తగ తెగవై పని చేస్తారు ఎందుకు వాళ్ళ పని ముగించినాక వాళ్ళ కూడా శిక్ష అయితే వాళ్ళు చేసిన ఒక తప్పు నేను మీకు తిరిగి విప్పిస్తాను ఉపాధ్యాయులు కూడా వాళ్ళు అదే చేశారు ఉపాధ్యాయ గ్రంథంలో మనం చూసినాం కొన్ని సంవత్సరాల క్రితం మేబీ రెండు సంవత్సరాల క్రితం గనించడం అది ఉపాధ్యాయులో ఏషావు సంతతి వాళ్ళు ఏం చేసేది అన్నప్పుడు శ్రమ ఇసల్ పలు శ్రమల పాలైనప్పుడు సంతతి వాళ్ళు వాళ్ళ శ్రమని అధికం చేసినరు అక్కడ వాక్యం ఒక పద్యా అని మనం గణించినాం ఒకరోజు ఇక్కడ ఆ రికార్డింగ్స్ మీరు చూస్తే తెలుస్తుంది మీకు ఓ పద్య అంతా ఏషావు సంతతికి సంబంధించింది ఏదో సంతతికి అంటే సర్పములు తెళ్ళకి సాదృశ్యం గుంపు వాళ్ళు ఏం చేసిండ్రు ఇసల్ మీదకి శత్రువులు వచ్చినప్పుడు ఇసల్ పిల్లలు దాచుకున్నప్పుడు డైరెక్షన్ చేయించు ఇగో ఇక్కడ దాచుకున్నాడు అక్కడ దాచుకున్నాడు వాళ్ళు చూపించారు వాళ్ళు అది నేను మీకు చూపించిన వాక్యం ఆ రీతిగా చూపించి అప్పగించారు అందుకు దేవుడు వాళ్ళని అసహించుకున్నాడు ఏదో మీదంటే దేవునికి ఎందుకు అసహ్యం అంటే శత్రువులని నేనే లేపిన వాణ్ణి శత్రువులని నా బిడ్డలకి అప్పగించిన వాడిని నేనే నా బిడ్డలని శత్రువులకు అప్పగించిన వాణ్ణి నేనే కానీ శత్రువులు ఎంతగా శిక్షించాలో అంతనే శిక్షించాలా గాని నేను చెప్పిన దానికంటే ఎక్కువ శిక్షించారు వాళ్ళు అంటాడు అక్కడ వాక్యం అది నేను మీకు వచ్చాను చూపిస్తాను జక్ర గ్రంథం మొదటి అధ్యయనం అనే ఇప్పుడు ఏమవుతుంది చాలు మనం ఇంటికి పోయే టైం కాబట్టి జకర గ్రంథము మొదటి అధ్యయనమనే దేవుడు అన్ని జనుల మీద తన కోపాన్ని చూపిస్తూ నేను మీకు చెప్పిన పని ఏంది మీరు చేసిన పని ఏంది అంటాడు నేను మీకు అప్పగించిన శిక్ష ఇవ్వమని కానీ మీరు నేను చెప్పిన దానికంటే మీరు ఇంకా ఎక్కువ శిక్షించాలని అందుకనే మిమ్మల్ని బట్టి అసహిస్తున్నా మీరంటే నాకు అసహ్యం అనిల గురించి సర్పమితలతో మాట్లాడే మాట ఇది ఆయన నేను మీకు గొప్ప జనాన్ని మీరు ఎంత శిక్షించాలని అంతే శిక్షించాలి మీరే కూడా డబుల్ శిక్షించడానికి అది ఒకప్పుడు జరిగింది ఉపధ్య గ్రంథంలో మనం చూస్తాం ఏషవ సద్దతి వాళ్ళు చేసేరు వాళ్ళు అట్లా జకరే గ్రంథంకి వాళ్ళు ఈ గుంపు మళ్ళ తిరిగి చేస్తుంది ఇప్పుడు ఏషవ సద్దతి లేదు శారీరకమైన సద్దతి లేదు ఇప్పుడు ఆత్మీయంగా కరైంది అన్ని ఏషవ సద్దతి గోత్రము నశించిపోయింది శాశ్వతంగా లేదు గోత్రం ఆ విత్తనం లేదు కానీ ప్రపంచమంతటా ఏదో గోత్రము ఆత్మరూపకంగా ఉంది శారీరకంగా వాళ్ళందరూ ఏదో గోత్రకులే కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు అది దేవునికి అసహాయమైంది సర్పండి తేళ్లు వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు యుగ సమాప్తిలో మతపరమైన సేవా జీవితంలో మనం చూస్తున్నాం ఇవి వాళ్ళు విజృంభించి వాళ్ళ అధికారాన్ని వాడుకుంటూ ఉంటారు దుర్వినియోగం చేసుకుంటూ ఎందుకంటే డబ్బు ఎక్కువ కాబట్టి వాళ్ళకి డబ్బు ఇచ్చింది ఎవరు ఏమైనా ఆయన ఇవ్వాల్సిందే ప్రవ్వే ఇవ్వాల్సిందే ఆయన ఆగ్యలేంది తల వెంటకల ఒక్కటి కూడా రాలేదు సమస్తము ఆయన ఇవ్వాల్సిందే వర్షము రాల ముళ్ళ తుప్పల మీద పడుతుంది మంచి చెట్ల మీద కూడా పడుతుంది కాబట్టి ఆయనని అందరినీ పోషించేవాడు ఆయన్ని అందరికి డబ్బిచ్చేవాడు ముళ్ళ తుప్పలకి డబ్బు మంచి చెట్లకి ఇవ్వడా నీకు ఇవ్వడా పైసలు ఎంత ఇవ్వాలా ఇస్తాడు తప్పక ఇస్తాడు విపరీతంగా ఇస్తాడు డబ్బు నీకు ఏం చేయడం జరగదు ఎట్టిస్తాడంటే ఆయన మీద విశ్వాసం లేనట్టే మనకి ఆయన తప్పక ఇస్తాడు డబ్బు ముళ్ళ తుప్పలకి ఇస్తుండు దొంగలకి ఇస్తుండు సర్పంలో తెల్లకి అంత ఇస్తున్నాడు ను నిండు మనసు నేను సేవించినప్పుడు నీకు ఇవ్వాడా డబ్బులు తప్పక ఇస్తాడు ఆ శ్రమ ను నువ్వు పోక తప్పదు ఆ పరీక్ష లో పోక తప్పదు నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలా ఏం దేవుడు ఏం దేవుడు విడిచిపెట్టేది లేనేలేదు అర్థం అవుతుందా ఎక్కడి నుంచి ఇస్తాడు నేను చేసే పని ఏంది నా బిజినెస్ ఏంది అవన్నీ నైజాంత దృష్టిలో ఏం పని పాటలేని కూడా డబ్బులు ఇస్తాయన మనమేమో కష్టపడి సంపాదించుకుంటాం కొంతమందికి ఆయన ఉత్తగనే డబ్బు కాబట్టి మనం మట్టుకు ఆ పరీక్షలో పోవాలా విశ్వాసాన్ని కాపాడుకోవాలా మొత్తం ఉద్యోగం పోయినా నాకు ఇంకొక మంచి ఉద్యోగం ఇస్తారనుకున్నారు మనం చింతించద్దు భయపడద్దు అయ్యో ఎట్లయిపోతుంది నా బతుకు నా లైఫ్ నేను అప్పులు ఎట్లా ఎట్లా కట్టుకోవాలా అట్లాంటి ఆలోచన అవసరం లేదు విశ్వాసంలో ఎదగడం అంటే అదే కదా చాలామంది ఎందుకు నువ్వు ఇంత కూలుకుంటావు వాళ్ళకి ఏమని చెప్పాలి నేను ఎందుకు కూలుకుంటానంటే ఆయన కూలుకున్నాడు కాబట్టి ఆయన కూలుకుంటే నేను కూడా కూలుకుంటాను ఆయన కోపం వస్తే నా కూడా కోపం వస్తుంది ఎందుకంటే ఆయన నా హృదయంలో ఉన్నాడు కాబట్టి నేను కూలుగానే ఉంటా ఆయన కదా నాతో పాటుండి నడిపించేవాడు నన్ను పోషించేవాడు దేవరాత్రులు కాచి కాపాడేవాడు ఆయన కాబట్టి నేను ఎందుకు దిగులు చెందాలా ఏనాడు కీ అననే చాటును కాబట్టి నీ విశ్వాసంలో నీ జీవితాన్ని కొనసాగించుకో ఆయన తప్పక నేను పోషిస్తాడు సరే ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ మనం ముందుకు పోవాలా అది నీ బాధ్యతను తీర్మనించుకోవాలా ఎక్కడేసిన గొంగళని అక్కడే ఉంటా అంటే కానే కాదు సేవ జీవితం కాబట్టి ముందుకు పోవాలా ఆయన కొడుకు జీవితం నేర్చుకోవాలా ఏమొచ్చినా ఏం లేకున్నా ఏమున్నా ఏమన్నా రాకున్నా ఆయనను మటుకు విడిచిపెట్టేది లేదు అటువంటి తీర్మానంలో మనం ఉండాలి ఎందుకంటే ఆయన మూడు పుట్టలు ఆహారం పెడతాడు నీకు చాలు నీకు పెద్ద టీవీ కావాలన్నా చిన్న టీవీ కావాలన్నా ఆయన ఇష్టం ఆయన ఇస్తాడు టీవీ కావాలంటే ఇస్తాడు టీవీ ఎందుకు కావాలా అని తీర్మానించుకోవాలా అంతేనా సరే దేవుడి వాక్యం జీవించినట్టు ప్రార్థిస్తాం పరిశుద్ధు రఘు దేవా మీకు వందాలైనా ఈ యొక్క వాక్యంలో మాకు అనేకమైన విషయాలు బయలుపరిచినారు ప్రవ్వ ఆ యొక్క పాండుర గల గుర్రం మీదున్న వ్యక్తికి మీరు అధికారం ఇచ్చినారు మరణం మీద ప్రవ్వా మరణం మీద విజయం పొందిన వాళ్ళు మీరు ప్రభా మరణం మీద అధికారం పొందుకున్న వాళ్ళు మీరు ప్రభా పునరుద్ధానమును జీవమును నేనే అని మీరు అన్నారు ప్రభా సమస్తము మీరే ప్రవ్వ ప్రతి ఒక్కరికి మీరే పంచి ఆ గుర్రానికి కూడా మీరే అధికారం ఇచ్చినారు నాలుగవ భాగం మీద సంపూర్ణంగా మీరు అధికారం ఇచ్చినారు ప్రభా అది ఊహిస్తే వల్ల జల్ మేము దానికి విరోధంగా లేము ప్రవ్వ కానీ మీరు ఇచ్చిన పని ఒకటే ఆ నాలుగవ భాగము మీ తట్టు నడిపి దాని కొరకు మేం ప్రయాసపడాలా ప్రవ్వా ఆ మృత్యువు ఆ మరణం దాని ఖడ్గము వారి మీద పడకముందు వాళ్ళు వారి జీవితాలను సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకునిలాగన ప్రయాసపడి సేవ చేయాలా ప్రవ్వా అనేకులకు ఇవి చూపించాలా ఇది చాలా కష్టము ఎంతో సమయంతో కూడినది అనగాని ఓర్పుతో వీటిని మేము అనేకులకు చూపించాలా ఆ రీతిగా మేము మిమ్మల్ని ప్రేమించి బిడ్డలుగా తయారు చేయమని సాయంత్రం చమున ప్రవ్వ మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క కాపుదేసి ప్రొటెక్షన్ అని గురించి సురక్షితంగా ఇంటికి చేర్చమని మా శరళన సస్థపర్చమన్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి